గురించి మేము వేసి ఉన్నాం రోజా ప్రభావ మాకు ప్రాధాన్యం దిగండి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ల రచయో ప్రభ నీ గురించి నీ యొక్క వాక్యం గురించి దేవ యశ్వభ ఈ యొక్క లోకం ఎలా నడుచుకోవాలా ఆత్మ విషయంలో మేము ఎంత దేవ యశ్వభ శుద్ధిగా ఉండాలా ప్రతి ఒక్కటి మీరు దేవ యశ మాకు నేర్పిస్తున్నారు రాజా చూపిస్తున్నారా రచ వాక్యం ఎంతో డీప్ గా మాకు నేర్పించి దేవ యశ మా ఆత్మని బలపరుస్తున్నారు రాజా నీకు వందన రచ ఇదిగో రాజా రాని వారిని నడిపించండి దేవ యేశ్వరూ ప్రభ ఇదిగో రాజా ఈ యొక్క ప్రేర ప్రేర్ల రచ ఎస్సు ఆది అంతమయ హిశప్రభ ఈ యొక్క ప్రేరణ మీరే నడిపించమని దేవ హెస్వ బ్రహ్మ ఇంటర్నెట్ ఇష్యూట్లో ఏమి ఉండకుండా దేవ హిశ్వర ప్రభా వాయిస్ ఇట్లా అంతా మంచి ఉండి దేవ హెస్వ బ్రహ్మ మీ యొక్క వాక్యం మీద దయచేయమని హెస్ క్రీసన్ అమన ప్రసాంతండి ఆమె జుంఠతే నే దారల కన్నా ఏ సునామ మే మధురం ఏ సయ్య సన్నిధి నే మరువ జాలను దారల కన్నా ఏ సునామ మధురం ఏ సయ్య సన్నిధి జీవిత కాలమంత ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా నా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంట తేని ధారల కన్నా ఏసున్న మమ్మే మధురం ఏ సయ్య సన్నిధినే మరువజాలను జుంటతె నిధారల కన్నా నామమే మధురం ఎసయ్య సన్నిధినే మరువ జాలను ఎసయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టి గనను ఉంచి ఏసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టి గనను ఉంచి నన్నెంతగానో దీవించి జీవ జలపు ఊటలతో ఉజ్జీవింపజేసేనే నన్నెంతగానో దీవించి జీవ జలపు ఊటలతో ఉజ్జీవింపజేసేనే జుంటతేనే దారల కన్నా నామమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతెనే దారల కన్నా ఏసునా మే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను ఏసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి ఏసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉతేజింపజేసి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉతేజిింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏసునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏసునామ మే మధురం ఏ సయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా నా జీవిత ఆనందించేదా నా ఏ సయ్యనే ఆరాధించేదా జుంట తినే దారల కన్నా ఏస్తున్నామే మధురం ఎసయ్య సన్నిధినే మరువ జాలను ఎసయ్య నా మమే పరిమలా తైలము నాలో నివసించి సువాత్మగణను మార్చి ఎసయ్య నామమే పరిమలా తైలము నాలో నివసించి సువాసన గణను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏసునామ మే మధురం ఏ సయ్య మరువజాలను. నే దారల కన్నా ఏసునామ మే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా నా జీవిత ఆనందించేదా ఏ ఆరాధించేదా జుంఠతే నే దారల కన్నా ఏసునామ మే మధురం ఏ సైయ సన్నిధి నే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామ మధురం ఏ సైయ సన్నిధి ప్రకృతి మహోన్నతురగు మా దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాపాడినందుకు మీకు వదనాలు సురక్షిత ఇంటి చేర్చేందుకు మీకు వదనాలు ప్రతి విజయం అనుగ్రహించేందుకు మీకు వదనాలైనా ఈ రాత్రి మీ యొక్క వాక్యని ధ్యానించండగా మీ యొక్క పక్షుధామ నడిపింపు మాకు దయచేండి మీ యొక్క తిరుమల వాక్యాలని సత్యాన్ని గ్రహించాలన్నా మా యొక్క ఆత్మీయ నేత్రములను పిప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తలంపులతోనే మేము వీటిని చూడడానికి వెళ్ళేద్దండ్రి అవును ప్రభా మా తలంపుల వంటివి కావు మీ తలంపులు కాబట్టి మీ తలంపులకు మేము చోటించేలాగా సహాయపడండి మానవ తలంపులు ఈ లోకతమైన చదువులతో కూడిన తలంపులు పనికిరాని ప్రభావ ఇవన్నీ మరణానికి నడిపిస్తాయినైనా కానీ మీ వాక్యంలో జీవం ఉందినైనా అది నిత్యము జీవంలోనికి నడిపిస్తుంది ప్రభావ కాబట్టి అటువంటి జీవం మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని వీటిని నేర్చుకోవాలి ఎందుకంటే ఒక స్టూడెంట్ లాగా వీటిని మేము తెలుసుకోవాలైనా ఇది కేవలం బిజినెస్ వెళ్ళిపోయడం కాదు ప్రభా ఇందులో ధన్యత ఉందినైనా కాబట్టి ఆ యొక్క ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాకు బహు కష్టమే కానీ ప్రభు మీరు చిన్న పిల్లలకి నేర్పించినట్టు నేర్పిస్తున్నారు మాకు కాబట్టి నైనా చిన్న గోరెపిల్లని నడిపించినట్టు నడిపిస్తున్నారు మమ్మల్ని నడిపించండి వీటిని గ్రహించేలాగా మీ కొరకు జీవింపజేయండి తండ్రి కొంచెం కష్టపడాలా ప్రభు క్రైస్తవ జీవితం అంతా సునాయసమైన జీవితాన్ని కొరకు అలవాటు పడిందినైనా కానీ ప్రవ్వ మమ్మల్ని మీరు కష్టించి ఫలించమన్నైనా కాబట్టి వీటన్నిటినీ కష్టపడి నేర్చుకోవడం లాగానే సహాయపడండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం మీరే తన మళ్ళీ నడిపించండి ప్రతి ఒక్కరిని తను చూడమని ప్రార్థిస్తాం దృష్టించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రవ్వ వారి జీవితాలలో నూతన కరలు అద్భుతాలు జరిగించండి స్వస్థతలు జరిగించండి మీ నీతి సత్యని ప్రకటించేలాగానే సేవకులుగా నడిపించమని ఏ సుక్రీస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బెబులూనియన్ గిరిగౌన క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మురుగానికి సంబంధించింది తర్వాత స్త్రీకి సంబంధించింది వీటికి సంబంధించిన విషయాలు మనం ఒక రెండు వారాల నుంచి ఆరంభించుకొని చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ యొక్క మురుగానికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలుసు కేబిపీఎం గ్రూప్లో వైఎంసీఏ మీటింగ్స్కి అటెండ్ అయిన వాళ్ళందరూ గ్రహించగలరు ఈ మృగం దేనికి సంబంధించిందని ఇది సెకండ్ టైం మన జీవితంలో తిరిగి వాక్యం కాబట్టి ఒక అవకాశం దేవుడు మనకిస్తుంటే తిరిగి చూడడానికి ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ టైం అని వచ్చేదానికి ఇవన్నీ మనం తెలుసుకొని ఉండాలా లేకపోతే మనం గ్రహించలేం వీటి ఎప్పటికీ మనం చూడలేం కాబట్టి ఈరోజు కొన్ని సూచనలు ఈ మృగం ఎవరు అన్న విషయాన్ని నేను మీకు చూపించిన ఆశపడుతున్నాను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ధ్యానించిన వారికి మరీ విశేషంగా సునాయాసంగా అర్థమవుతాయి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది కానీ పదిహేడవ అధ్యాయంకి వచ్చేప్పటికీ ఇంకొక స్త్రీ ఉంది ఇద్దరు స్త్రీలు కూడా నేను ఒక వాక్యం చూపించిన గతంలో ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు అని ఒక స్త్రీ లక్ష మందికి సాదృశ్యంగా ఉందని ఇంకొక స్త్రీ మతపరమైన జీవితము అపవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా ఉందని కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది పరిశుద్ధంగా నిష్కలంకంగా మచ్చ మడత లేని జీవితం ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని నాజీరు చేయబడ్డ జీవితము లక్ష మంది వీరి గుణగణాలు ఎట్లుంటాయి అంటే నేను చూపించిన గతంలో వీరు స్త్రీ సాంగత్యంన అపవిత్రులు కానివారు అంటే ఆచారబద్ధమైన మతపరమైన జీవితంలో వారు లేరు మొదటి దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయాలి ఆ సాంగత్యంలో లేరు వాళ్ళు మతపరమైన జీవితము అంటే ఆచారబద్ధమైన జీవితము విగ్రహారాధన జబర్దస్తి ప్రోగ్రామ్స్ ప్రతిదీ ప్రోగ్రామ్స్ అన్నట్టు వాళ్ళకి మనము ఆ యొక్క పర్వతం మీద మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకాతీతమైన ప్రోగ్రామ్స్కి మనకి ఏ సంబంధం లేదు కాబట్టి లక్ష మంది గుణగణాల గురించి స్పెషల్ రికార్డింగ్స్ ఉన్నాయి గతంలో చూసింటారు మీరు చాలా దీర్ఘమైన రికార్డింగ్స్ ఉంటాయి కొన్ని అవర్స్ ఈ లక్ష నలభై నాలుగు మంది ఎవరు తర్వాత ఆ పన్నెండు గోత్రాలు మనం చూస్తాము ప్రకటన గ్రంథాలు చూస్తున్న ఒకరోజు మనం ఆ పన్నెండు గోత్రాలకు సంబంధించిన ఏడవ అధ్యాయంలో ఆ పన్నెండు గోత్రాలన్నీ తారుమారైనట్లు చూపించినాం అవి ముందుకు కిందికి ముందుకు కిందికి జరిపోయినాయి పాత పుస్తకాలలో ఉన్న గోత్రాలు సీరియల్గా ఉంటాయి ఈ కృత నిబంధనలో ప్రకటన చూపించిన గోత్రాలు తారుమారైంటాయి అయితే మతపరమైన క్రైస్తవులు ఈ లక్ష ఈ పన్నెండు గోత్రికులు లక్ష నలభై నాలుగు వేల మంది పన్నెండు గోత్రికులు అనేసి ఇస్రాల్ పల్లికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈరోజు కూడా వాళ్ళు పరిశుద్ధ జనాంగం కానీ మనకు తెలుసు వాళ్ళు దేవుణ్ణి తృణీకరించిన వారు ఆగలను ఉల్లంఘించినవారు ప్రతి విధమైన అపవిత్ర జీవితానికి వాళ్ళు బానిసలైపోయిన వారు అన్యుల దేవతలని విగ్రహాన్ని పూజించినవారు అన్య అన్యులతో సహవాసం చేయొద్దంటే చేసినవారు ప్రతి దశలో దేవునికి వెసుగు చెందించరు ప్రతి దశలో దేవుణ్ణి వాళ్ళు శ్రమ గుండా చేసిండ్రు కాబట్టి అతను ఇక మీదట నేను ఎన్నడికీని మిమ్మల్ని దాటిపోనని ఆమోస గ్రంథంలో ఉన్నాడు కాబట్టి ఆయన నోటి మాట ఎప్పటికీ మారదు ఆయన తిరిగి వాళ్ళ దగ్గరికి రాడు వాళ్ళు ఆయన దగ్గరికి రావాల్సిందే కానీ ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చిండు ఒకప్పుడు తండ్రి లాగా ఉండి వాళ్ళు కానీ వాళ్ళు పిల్లలాగా ఉండలేకపోయినారు వాళ్ళు ఇంకా శరీతిగానే జీవించారు ఈ రోజుకి కూడా ఏసు ప్రభు అంటే వాళ్ళకి ఎక్కలేని కోపము అసహ్యం ఈరోజుకి కూడా ఈ స్వల్పాలు అందరూ చిన్న గుంపే బహు చిన్న గుంపే క్రైస్తవులు ఆ దేశములు ఈరోజు మొదటి ప్రభు వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళే ఆజ్ఞని అతిక్రమించిన వాళ్ళే కానీ వాళ్ళే పరిశుధ జనంగా అని క్రైస్తవులు చెప్పడం వలన వీరి జ్యేష్ట తప్పు హక్కుని క్రైస్తవులు అమ్మేసుకున్నారు ఈరోజు ప్రపంచం ఎందుకంటే దేవునికి బహు అసహ్యమైనది విగ్రహారాధన ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో సమాధానపడు విగ్రహారధికులని కాబట్టి ఇసాల్ పదలు ఈరోజు విగ్రహారధికులైనరు వారి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు కాబట్టి ఇసాల్ పదులు అన్నిలైన అన్యులు ఇసాల్ పెద్దలు అయినారు అదే రోమ్ల రాష్ట్ర పత్రిక రెండవ మనం చూస్తాం క్రైస్తవులు ఇస్సాల్ పదలుగా ఒకప్పుడు అన్నిలు ఉండే ఒకప్పుడు ఏర్పరచబడ్డ వారు ఈరోజు అన్నిలుగా మారిండ్రు రోల్స్ రివర్స్ అంటాం కదా మనం కాబట్టి వీళ్ళ రోల్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి ఈరోజు కాబట్టి దేవుడు ఇక మీద నేను మళ్ళా దగ్గరికి రాను మీరు నా దగ్గరికి రావాల్సిందే ఏ రీతికి రావాలా ఏ స్వీకరిస్తాను నామామే అందుకు వాళ్ళతో నీకరిస్తాడు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో తండ్రిని పూజించలేరు సేవించలేరు ఎందుకంటే ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఆరాధన తీసుకోడు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా నీవు నేను కూడా ప్రార్థిస్తప్పుడు యహోవా దేవునికి నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేస్తే పోవు ఆయన స్వీకరించాడు ఎందుకంటే ఈయన నా కుమారుడిన ఈయన మాట గైకునుడి అన్నాడు కాబట్టి ఏసు క్రీస్తు నామం తీసుకోకుండా తండ్రి దగ్గరికి నువ్వు రాలేవు ఎందుకంటే ఆయన ఆయన దగ్గర ఉన్న వెలుగటువంటిది ఆయన దగ్గర రాలేరు ఈ శరీరము పాపపూరితమైన శరీరం పాపంలో పడిపోయిన శరీరం కాబట్టి ఈ శరీరంలో నువ్వు ఆయన దగ్గర పోలేవు ఆయన ఆయన దగ్గర పోతే కాలిపోతాం అందుకని ఏసు ప్రభుడి ధరించుకొని పోవాలి ఎప్పుడైనా కానీ తండ్రి దగ్గర రావాలంటే ఏసుక్రీస్తు నాన్న తండ్రి పరులకు తండ్రి ఏసుక్రీస్తు పరుషుల నాన్న మీ సన్నిధికి నేను వస్తున్నాను నన్ను స్వీకరించండి అని ఆరంభించుకోవాలి మనం ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థన విఫలమవుతుంది ఈరోజు ఇస్రాల్ పది చేసిన ప్రార్థన అదే వాళ్ళ తండ్రి ఇప్పుడు ప్రార్థిస్తున్నారు కానీ తండ్రి నేను మీ ప్రార్థన ఎప్పటికీ వినను మీరు ఏ నా కుమారుణ్ణి ద్వారా వస్తేనే కానీ నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఆయన తండ్రి యొక్క కోపాన్ని సహించిన వాడు మీద ఆయన అగ్నిని సహించిన వాడు కాబట్టి మానపక్షంగా మన పాపంలో నేను కాబట్టి ఏసు నామము లేకుండా నువ్వు తండ్రి దగ్గరికి రాలేవు నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి యొక్కకు రాలి నేరడు అన్నాడు ఏసు ప్రభుడు దాన్ని ఆమోదించింది కాబట్టి ఏసు తండ్రి దగ్గర నువ్వు పోవాలంటే పరలోకం పోవాలంటే సీవన పరతం మీదకి ఎక్కాలంటే పరిశుద్ధి మన ప్రభు యేసుక్రీస్తు నామం తప్ప వేరే మార్గమే లేదు కాబట్టి ఇవన్నీ సత్యాలను గ్రహించాలంటే ఖచ్చితంగా ఆయన నామములనే ఏసు ప్రభు నామములనే కానీ ఇసైల్ ప్రజలు పరిశుద్ధ జనంగమని లక్ష నలభై నాలుగు వేల మంది పండుగోత్రికలని క్రైస్తవులు వారికి ఉన్న హక్కుని అమ్మేసి ఈరోజు భ్రష్టులుగా మారిపోయినారు ఒకప్పుడు రక్షణ పొందిన వాళ్ళందరూ యాకోబు వారి రక్షణని తిరు తిరుణీకరిస్తున్నారు ఏషావుకి ఏషావు లాగా మారిపోతున్నారు ఎట్లా ప్రథమ ఫలంలాగా ఉన్నలాగానే నేను దేవుడు ను నేను ఏ యాకోబుని కాను నేను ఏషావుని అంటున్నావు అంటే నేను పరిశుద్ధ జనంగా కాదు ఇసల్ పదలే పరిశుద్ధ జనంగా అంటున్నావు కాబట్టి నువ్వు యాకోబు నుంచి ఏషావుగా మారుతున్న రోల్ రివర్స్ అయిపోయింది నీ జీవితంలో ఈరోజు ప్రపంచమంతటా క్రైస్తవులు ఏషావులాగా మారినారు ఎందుకే పౌలన్నాడు ఓ పూటి కూటి కొరకు తన చేష్ట తప్పు హక్కు నమ్మిన ఏషా వంటి భటులు ఉంటారేమో చూసుకోనన్నాడు క్రైస్తవులతోనే క్రైస్తవులు అట్లా అని ఆయన హెచ్చరించాడు అక్కడ కాబట్టి ఎందుకు ఏషావు గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మనం ఏషా గురించి చూడబోతున్నాము ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఏషావు ఎట్లా కనిపిస్తాడు నీకు అనేది మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు మొదటిదిగా ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము మనం దాన్ని ఆరంభిస్తున్నాం ధ్యానిస్తున్నాం ఈ ఏడు పదిహేడవ అధ్యాయంలో మొదటి ఆరు వచ్చనాలు మనం చూసినాం పోయిన ఈ రోజు నుంచి బహుదీర్ఘంగా వీటన్నిటిని గ్రహించగలుగుతున్నాం ఆ దూతలు ఏడు దూతల గురించి మాట్లాడినాక పద పదేడో అధ్యాయంలో మొదటి వచ్చినాం ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడొచ్చు ఈ లాగ చెప్పాను ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావీషకు చేయబడి తీర్పు నీకు కనపరిచదును అని కాబట్టి ప్రారంభ విధంగా పదమూడవల మనం చూసినాము మృగము పన్నెండవ అధ్యాయము లక్ష నలభై మందికి సాదృశ్యము పదమూడవ అధ్యాయంలో ఆరంభమవుతుంది మృగానికి సంబంధించిన బోధ అయితే పదిహేడవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఈ మృగము ఎట్లా తయారైంది దాని మరి సూచనలు ఇంకేమున్నాయి అనేది బహు దీర్ఘంగా విశదీకరించారన్నట్టు అయితే చిహ్నాలు అర్థం చేసుకోవాలా అని కూడా దేవుడే తన దూత ద్వారా బయలుపరుస్తుండు ఈ అధ్యాయంలో ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ సూచనలన్నీ చూపించిండు చిహ్నాలన్నీ చూపించండు ఈ చిహ్నాలను ఎట్లా అర్థం చేసుకోవాలా యోహాను నువ్వు ఇదిగో అర్థం చేసుకోవాలా దూత దాన్ని విశదీకరిస్తుండి అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే దూత విశదీకరించిన ఈరోజు నీకు నాకు అర్థం కావట్లేవు మరి యోహాన్కి ఎట్లా అర్థమైంటే ఆయన కాలానికి వర్తించని వాక్యం కదా అది అది మన తరం కొరకు వాక్యము ఆయనకు అనుగ్రహించబడింది వాక్యం ఎందుకంటే ఆయన ఆయన ప్రభుకు బహు సన్నిహితంగా జీవించిండు ఎన్నో విషయాలు నేర్చుకుండా ఆయన ప్రభు దగ్గర కాబట్టి అవన్నీ దేవుడు మన ప్రభు యోహన్ ద్వారా నీకు నాకు బయలుపరిచిండు తర్వాత వీటిని అర్థం చేసుకున్నా కూడా చెప్పిండు అది నేను మీకు చూపిస్తాను ఏడో వచనంలో ఆ దూత నాతో ఎట్ల నేను నీవేలా ఆశ్చర్యపడితీవి ఈ స్త్రీని గురించిన మర్మమును ఏడు తలను పది కొమ్ములను కలిగిన దాని మోయిచున్న క్రూరం మృగమును గురిచిన మర్మమును నేను నీకు తెలిపేదను నేనే నీకు ఇంటర్ప్రిట్ చేస్తా దూత అంటు నేను ఇంటర్ప్రిట్ చేస్తాను నీకు అర్థం కాట్లేదైంది ఆశ్చర్యం నాకు అంటున్నాడు ఆరో వర్షంలో ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్ష రక్తం చేతును మత్తిలి యూనిట చూచి అంటే ఈ స్త్రీ దేవుని బిడ్డల్ని చంపిందని చెప్తుంది వాక్యం ఎన్ని సూచనలు ఉన్నాయంటే ఒక్కొక్కటి మనం దీర్ఘంగా చూస్తే ఆశ్చర్యపోతాం ఇవన్నీ నేను గతంలో చూపించిన సర్పంలు తేళ్లు గొప్ప ఎట్లా చంపిస్తారు చంపుతారు వాళ్ళని ఎట్లా హంటింగ్ చేస్తారు ఎట్లా పట్టుకుంటారు ఎట్లా చిక్కించుకుంటారు ఎట్లా చంపుతారు వాళ్ళని హతసాక్షులు అవుతారని చూపించింది ఇవన్నీ తర్వాత ఎందుకు ఈ గొప్ప జన సమూహంని ఈ తేళ్ళు మరియు సర్పములు కలిసి చంపుతాయి అని కూడా నేను చూపించిన కారణం వీటన్నిటికీ వీటన్నిటిని నేను తిరిగి అర్థం చేసుకోవాలంటే ఎంతో ఓపికతో ఓల్డ్ రికార్డింగ్స్ పోవాలి ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న స్టడీ ఇది ఏ బైబుల్ కాలేజీలో ఇన్ని సంవత్సరాలు నడవదు స్టడీ నాకు తెలిసిన కాడికి మాహా అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డిగ్రీ తర్వాత పీజీ అంతేగాని ఇది దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాల నుంచి నడిపిస్తుంది డేవుడ్ మనల్ని తన తన ట్రైనింగ్ స్కూల్లో తన ఆత్మ అనే స్కూల్లో వీటన్నిటి మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు మరియు ఏడవ శంలో అధూత నాతో ఇట్లా నేను నీవేలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీ గురిచిన మర్మము నీకు ఏడు తలలను పది కొమ్మలను కలిగి దాన్ని మోయించిన క్రూరమును గురించిన మర్మము నేను నీకు తెలిపేదను అంటే నీకు ఇవేమి తెలవవా అంటున్నాడు ఇదే ప్రశ్న దేవుడు క్రైస్తవ సంఘానికి వేస్తే ఏమంటారు చెప్పండి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చదువుతున్నారు కదా రెండు వేల సంవత్సరాల నుంచి మీరు చదువుతున్నారు కదా ఇది మీకు తెలియదా అంటే ఎట్లుంటుంది ఎవరు కూడా తలలు లేపరు తెలుసా ఎవరు తలలు లేపలేరు ఎందుకంటే నువ్వు చదువుతున్నావే కానీ దాన్ని అర్థం చేసుకుంటలేదు నా నప్పింసకుడు అదే అన్నాడు ఫిలిపుతో ఏం చదువుతున్నావు రథం మీద పోతుండు నప్పింసకుడు ఫిలిప్ ఏమో దాని ఎంట పరిగెత్తుతున్నాడు పరిగెత్తు ఏం చదువుతున్నావు అంటే నువ్వు చదువుతే నీకు అర్థమవుతుందంటే నా అవన్న వచ్చి చెప్తాయి కదా అర్థమైంది అనేక పర్యాయాలు క్రైస్తవ జీవితము ఆ సకుంత పోల్చబడింది నువ్వు చదువుతున్నావు కానీ నీకు అర్థం కావట్లేదు మరి అది నీకు ఎవరు చూపించాలా రవ్వే కదా ప్రైవేట్లో చూపిస్తాడు ఎవరిని పంపిస్తాడు ఆల్రెడీ ప్రట గ్రంథం అంతా దర్శనరీతిగా చూపించినా కానీ నీకు మళ్ళా స్పెషల్గా దర్శనం చూపించాలన్న ప్రకటన గ్రంథం గురించి అవసరం లేదు కదా అది ఎవరి ద్వారా ఒకరి ద్వారా వీటిని నీకు విశదీకరిస్తూ అది ఆయన విధానం అది విశదీకరించటో ఏం గొప్పోడు కానే కానీ అది కేవలం ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఇవి విశదీకరించబడుతుంది ఎవరు సమర్పించుకుంటారో వాళ్ళనే ఏర్పరచుకుంటాడు పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచబాటు ఎందుకు కొందరు వాళ్ళు సమర్పించుకున్నారు కాబట్టి పిలిస్తే స్పందించి సమర్పించుకున్నారు కాబట్టి కొందరే వాళ్ళు అనేకమంది పిలిచారు అందరూ అట్లనే కొట్టుకొమ్ముతున్నారు గాలి కాబట్టి పన్నెండవ అధ్యయంలో ఉన్న స్త్రీ లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించింది అయితే ఆమె ప్రసవించినాక ఆమె కలిగిన మొగ శిశువు గొప్ప జన సాదృశ్యము ఆ గొప్ప జన వెంట పరిగెత్తిండు ఘట సర్పము ఆ స్త్రీని వాడు ఏం చేయలేకపోయిండు ఎందుకు ఆమె ముద్రించబడింది పరిశుద్ధంగా నిష్కలంకంగా ఈ యొక్క స్త్రీ అసలైన సంఘం ఆమెకున్న పవరు లక్ష నలభై పవరు గొప్ప జన సమూహంలో ఉండదు అందుకే చర్చస్లో లేరు పవర్ కనిపించదు మీకు ఏ చర్చ కూడా పవర్ కనిపించదు ఎందుకంటే ఆ మీరు ఎవరైనా ధ్యానించండి ఎవరు కూడా బెగింగ్ చేయలే అయ్యా బాబు ఏ స్లో నమ్ముకో అయ్యా అని ఒకటి బేగ్ చేయలే వాళ్ళు ఖండించి చెప్పారు మీరు మారు మనసు పొంది పాపక్షమై ప్రతి వాడును ఏ శృష్ణాను అప్పుడు మీరును మీకు మా కుటుంబీకులను రక్షింపబడదురు అని గట్టిగా ధైర్యంగా చెప్పారు కానీ బెగ్గింగ్ చేయాలి ఈరోజు క్రైస్తలు బెగ్గింగ్ చేస్తున్నారు ప్రభు నమ్ముకోండి ప్రభు నమ్ముకోండి అనేసి అది అది వాక్యం కరెక్ట్ కాదు అది సరే నువ్వేదో ప్రాధాయపడుతున్నావు వాళ్ళని ఏదో విజ్ఞాపన చేస్తున్నావు కానీ అది చిలకన అయిపోయింది వాళ్ళు కానీ అఫ్కోర్స్ల కారణంలో ఎవరు చెప్పండి ఎవరు అప్పించమడి ప్రభు నమ్ముకో అయ్యా ప్రభు నమ్ముకోయ్యా మీ జీవితం బాగుంటుందయ్యా నీ కుటుంబం బాగుంటుందయ్యా నీకు బరకత నీ ఆర్థికంగా బాగుపడతావయ్యా నీకు అనారోగ్యం పోతుందయ్యా నువ్వు బిచ్చ ఎందుకు అడుకున్నట్టు ఉన్నది నాకు అర్థమే కాదా ఆ విధానం చూస్తే బైబిల్ అంతటా మనం చూస్తాం వాళ్ళు ధైర్యంగా ఖండించి చెప్పారు సువార్థ ఎందుకంటే బిచ్చమడితే వాళ్ళకి నిన్ను చులకని అయిపోయినావు ఈరోజు అపోసల కాలంలో ఎవరు బిచ్చమడగలే ఈశ్వరు నమ్ముకో అయ్యాలి ఎందుకు బెగించేయాలని నాకు అర్థం కాదు ఈరోజు క్రైస్తవ సంఘంలో ఎక్కువ వాక్యాలు నడుస్తాయి ఎక్కువ పాటలు నడుస్తాయి కానీ కార్యాలు నడవు అపోస్ల కార్యం ఎందుకు లేదంటే వాళ్ళు అపోస్ల బోధని స్వీకరించాలి అపోస్తులు విశ్వాస విశ్వాసంలో లేరు వాళ్ళు ఉన్నట్టు ఐక్యతలో లేరు ఎడ లేరు ప్రార్థనలో ఎడ తెగక అంటే ట్వంటీ అవర్స్ ప్రేయర్ చేశారు వాళ్ళ అపోస్తులలో ఎడ అంటే అర్థం అది అవర్స్ ప్రార్థన చేశారు మనం గంట సేపు చేయమంటేనే అమ్మా గంట సేపు చేయాలి నామరాజార్ అంటున్నారు వాళ్ళు ట్వంటీ అవర్స్ చేశారు నాన్ స్టాప్ అందుకు భూమి కంపించింది అక్కడ భూకంపం వచ్చింది వాళ్ళ ప్రేయర్స్కి పరలోకముల దూతలు ఆరాధిస్తుంటే గడప కమ్లు అదురుతున్నాయి భూలోకంలో అప్పసులు ప్రార్థన చేస్తే భూమి కంపించింది అండి ఉంది వాక్యం అప్పసుల కార్యంలో ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తున్నావు ఏం ఏం కంపించేది కూడా ఎందుకంటే నువ్వు ఎడతగగా ప్రార్థిస్తలేవు ఐకీభవించి ప్రార్థిస్తలేవు ఐక్యత లేకుండా ప్రార్థిస్తున్నావు అప్పసుల బోధ లేదు ఈరోజు చర్చలో అందుకు గంటలు గంటలు వాక్యాలు చెప్తారు గంటల గంటలు ఒకరినొకరు ఆకర్షిం పచ్చుకుంటుంటారు పాటల ద్వారా మాటల ద్వారా అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చర్చస్లల్లా దానికి అలవాటు పడిపోయింది నిద్రపోతా ఉంది మతం అందుకే దేవుడు విరక్తి చెందిండి మతాన్ని మనం అట్లా కాదు మనం మతంలో నుంచి బయటకు వచ్చినాం బొబ్లో నుంచి బయటకు వచ్చినాం అది దొంగల గుహగా మారింది అంటాడు అది దయ్యంలకు నివాస ప్రతి అపవిత్రమైన ఉనికి పక్షికి ఉనికి పట్టు అన్నాడు దేవుడు కాబట్టి అందులో నుంచి నువ్వు బయట రాకపోతే దాని బట్న దూస్యత నీకు కూడా పడుతుంది అన్నాడు కాబట్టి ఆ బబులో నువ్వు ఎట్లా ఉంది అంటే స్త్రీ రూపకంగా ఉందని చెప్తున్నాడు కాబట్టి ఇద్దరు స్త్రీలు అన్న బోదలను మీరు చూస్తే అర్థమవుతుంది లక్షా మంది ఒక స్త్రీ వాళ్ళు పరిశుద్ధమైన సంఘం అది అసలైన క్రైస్తవ సంఘం అది ఇక నీకు ఎందుకు కనిపించేవంటే బయట ఉంటాయి ఆ సంఘస్థులు బయట ఉంటారు వాళ్ళు పైన ఉంటారు సియోను పర్వతం మీద ప్రభుత్వ పాటు ఉంటారు ప్రభు ఎక్కడ పోతే వారు అక్కడ పోయిరని ఉంది వాక్యం అది మనం చూసినాం తర్వాత వీళ్ళ గుణగణాలు ఎట్లుంటాయి లక్షా నలభై నాలుగు వేల మంది వీరి నోట్లో ఏ అబద్ధం ఉండదు వీరి మీద ఏ నింద ఉండదు నీ సేవ అట్లుంటది అన్నట్టు నీవు వాక్యం చెప్తే నీ నోట్లో అబద్ధం ఉండదు నువ్వు సత్యాన్ని గ్రహించి ప్రయాసంతో సియోను పర్వతం మీదకి ఎక్కి కష్టపడి అక్కడ ప్రభుత్వం సందర్శించి ప్రభుత్వం సంభాషించి అవన్నీ తెలుసుకొని నువ్వు వచ్చి చెప్తున్నావు నీకు పరిశుధాత్ముడు సహాయకుడు ఇక్కడ అందుకు వీటన్నిటి నువ్వు గ్రహించగలవు అందరికీ నువ్వు చెప్పగలవు ఎంత కష్టతరంగా ఉన్నా కానీ ఆ వాక్యం నీకు అర్థమవుతుంది ఎందుకంటే అది చెప్పేవాడు పరిశుధాత్మ కాబట్టి కాబట్టి పరిశుధాత్మకి మనం ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తా అంటాం ఇవన్నీ బయలుపరిచినందుకు తర్వాత ఈ స్త్రీని చూసి అంటున్నాడు ఈ స్త్రీ పదిహేడవ పదమూడవ అధ్యాయంలో చూపిస్తున్న ఆ యొక్క స్త్రీ ఇక్కడున్న స్త్రీ ఒకటే అన్న విషయం మనం జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి ఇద్దరు స్త్రీలు ఎవరంటే ఒక స్త్రీ ఏమో లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశం అయితే రెండవ స్త్రీ సర్పములు తేళ్లు గొప్ప సమూహం కలిసి ఉన్న అదన్నట్టు కానీ ఒక దశలో ఏమవుతుందంటే కేవలం సర్పము తేళ్లు కలిసిన గుంపే ఈ యొక్క స్త్రీ అన్నట్టు ఈ స్త్రీని స్త్రీ దగ్గరికి దాని దాని సహవాసంలో ఉండే వాళ్ళే ఈ యొక్క లోకస్తులు అన్నట్టు ఇందు మనం పోయిన వారం చూసినాము భూనివాసులు వీళ్ళందరూ భూరాజులు భూనివాసులు అంటే భూరాజులు అంటే సేవకులు భూనివాసులు అంటే గొప్ప జన సమూహం కాబట్టి ఈ లోకపు సేవకులు అందుకే వాళ్ళు ప్రేయర్స్ చెయ్యరు ఒక గంట కూడా ప్రేయర్ చేయలేరు వాళ్ళు వాళ్ళు చాలామంది అనారోగ్య పాలైన పోయినారు చాలా మంది అట్లీస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ టు అనారోగ్య పాలైపోయినారు ఎందుకంటే వారు ఈ తెలియకుండా యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధంలో గాయపడినరు ఎందుకు అనారోగ్యాల పాలవుతారు సేవకులు అంటే ఈ సత్యం గ్రహించకుండా యుద్ధానికి పోతారు అందుకు వాడు తంతడు కింద పడతారు యాక్సిడెంట్స్ అవుతాయి వాళ్ళకి పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో సైతాను ఆ స్త్రీని కష్టపడడానికి ఎంత ప్రయత్నించినా స్త్రీ దొరకలేదు వాడికి ఎందుకంటే దేవుడు ఆ స్త్రీ ఎగిరిపోలాగినా తనకి రెక్కలిచ్చిండు దేవుడు అప్పుడు వానికి దొరకకుండా వాడేం చేసిండు వాడి నోట్ల నుంచి మృత నది జలాన్ని ఆ జలము ఆమె మీ ముట్టని వెళ్ళలేదు దేవుడు అది అపవిత్రమైన బోధ మోసకరమైన బోధ అది ఆ జలం జలం వాక్యమే కాబట్టి వాడి నోట్ల నుంచి వచ్చిందంతా అబద్ధమైన బోధ మోసకరమైన బోధ ఆ బోధలో లక్ష మంది పడ పడని ఎగిరి వాడు దేవుడు ఏం చేసిండు లక్ష మందికి రెక్కలు ఇచ్చిండు ఎగిరి ఇది అరణ్యంలో ఉండిపోండి మీ జీవితం ఒంటరి జీవితం మీరు ఎవరికి కనిపయరు ఎవరు దొరకరు ఎవరు మిమ్మల్ని మెచ్చుకోరు ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు మీ అంతటా మీరే అప్పుడప్పుడు పోయి వాక్యలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది కొంతకాలం వరకు మిమ్మల్ని అక్కడ విశ్రాంతి మిమ్మల్ని పోషిస్తున్నాడు దేవుడు ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అదే మీరందరూ అరయ్య మార్గంలో పోషింపబడుతున్నారు దాని తర్వాత మీరు విజృంభించి పనిచేస్తుంటారు కాబట్టి ఘట బహు కోపం వచ్చింది ఆ స్త్రీని ఏం చేయలేకపోయాడు దేవుడు అతనికి ఆ సంఘానికి రెక్కలి చెగిరి పడిలోకి చేసిండని అందుకని వాడు ఆ కోపంని ఆ స్త్రీ కనిన మగ అంటే గొప్ప జన సమూహం మీద వాడు ఆ మృత నదిని కక్కిండు వాళ్ళు దానికి కొట్టుకొని పోతున్నారు ఈరోజు చర్చ్ ప్రపంచం అంతటా అబద్ధ అదే ప్రకటన గ్రంథం ప్రణోదయం ముగింపు అయితే ఆ ఘట ఏం చేసింది పదమూడవ అధ్యాయం కష్టపడికి ఇప్పుడు ఎదురు చూస్తుంది దాని ఆ యొక్క సముద్రంలో నుంచి బయటకు వస్తుంది అంటే గొప్ప జన సమూహం అందరూ దాని బానిసల్లాయిగా అయిపోయినారు వాళ్ళ మధ్యల నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు వాళ్ళందరూ దాని మాట వింటున్నారు ఈరోజు ప్రపంచం అంతటా మహాభులోనైపోయింది అది అందరూ దాంట్లో నివాసం చేసుకున్నారు ఘట సర్పము చెప్పినట్లు వాళ్ళు వింటున్నారు అందుకే ఎప్పుడన్నా మీరు చూడండి పాటలు పాడతడు దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు ఆ పాటలని బహు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి జాగ్రత్తగా పరిశీలించాలి అందుకే మన పాటలు సెలెక్ట్ వెరీ కేర్ఫుల్గా ఆ పాటలు మనము చర్చస్లో పాడుకోవాలి కానీ అవన్నీ ఒక స్టైల్ అయిపోయింది రోజు ఒక స్టైల్ ప్రకారంగా యూట్యూబ్లో పాపులర్ అయిపోయినాయి కాబట్టి వాటిని వింటున్నాం వెస్టర్న్ సొసైటీస్ అంతే మన దగ్గర ఇంగ్లీష్ పాటలు అట్లనే తయారైనాయి తెలుగు పాటలు కూడా అట్లనే తయారైనాయి సరే ఆ రెండే మనం వింటాం కాబట్టి మనకు అట్లా చేయబడుతుంది కానీ మనం పాడేది ఇటువంటి పాటలు పాడడం మనం మనం పాడేది చాలా జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించిన పాటలు ఉంటాయి అవి పరిశుభ్రతకు సంబంధించిన పాటలు ఉంటాయి అవన్నీ కాబట్టి ఈ స్త్రీ రెండవ స్త్రీ బబులోను అన్ మహాబబులోని ఈ స్త్రీ పేరు మహా వేష అని ఉంది ఆమెకి అంటే మతపరమైన జీవితము ఒక వేషతో పోల్చబడింది అని చెప్తున్నాడు అంటే విగ్రహానందనకి బానిస అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏసులో రావాల్సిన ఏసులోని సంతోషపరచాల్సింది భయ్ ఈ లోకాపు విధానాలన్నీ దేవతని సంతోషపరుస్తారు అందుకు వేష్ అయిపోయింది మతపరమైన జీవితం కాబట్టి ఆమెను చూసి ఆమె ఎట్లా చిహ్న పరంగా చూపిస్తున్న దేవుడు అది నేను చూపించిన పోయిన వారము ఆ స్త్రీ ఉంది అన్నప్పుడు నాలుగవ వచనంలో చూడండి ఒకసారి నాలుగవ వచనంలో ఆ స్త్రీ ధూమ్ర వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఎందుకు దేవుడు ఇవన్నీ మనకి చిహ్నాలు చూపించిండు నాలుగో వచనంలో అంటే నేను చూపించిన పోయిన వారం ధూమ్రము అంటే పర్పుల్ వైలెట్ కలర్ రక్తము అంటే ఎరుపు రక్త అంటే ఎరుపు కాబట్టి పర్పుల్ ఎరుపు అనే దానికి సంబంధించిన విషయాలు నేను చూపించిన వారంలో పర్పుల్ అంటే తండ్రికి సాదృశ్యము ఎరుపు అంటే కుమారునికి సాదృశ్యం కాబట్టి ఒక దిక్కు తండ్రిని సేవిస్తూ కుమారుని వస్త్రాన్ని ధరించుకున్న ఈ స్త్రీ వాళ్ళకి విరుద్ధంగా అయిపోయింది అనేసి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఒక దిక్కు తండ్రిని పరులోకమందున మా తండ్రి అని స్టార్ట్ చేస్తుంది దూముడ రంగు అది తర్వాత రక్తవర్ణము అంటే ఆయన రక్తంలో కడగబడిందే కానీ ఆయన ధరించుకుంది రక్తం వస్త్రం ధరించుకుంది కానీ బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడింది అంటే అది బహుధనికంగా అయిపోయింది ఆత్మలో దరిద్రంగా తయారైంది ఎందుకు చూడండి ఏ హేమైన తాను చేయించిన వ్యభిచార సంబంధిన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది అంటే తన జీవితం ఎట్లా తయారైందని చెప్తున్నాడు దాని తర్వాత ఐదవ అంశాలు దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండేను మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన ఆ స్త్రీ పేరు ఒక విధానము దూత నేర్పిస్తున్నాడు అది మన గ్రూప్ లో అర్థమైపోయింది ఎప్పుడైతే గ్రంథంలోని అధ్యాయాలను మనం ధ్యానించినమో ముఖ్యంగా ఐదవ అధ్యాయము ఆ రోజు నుంచి మనకి ఈరోజు ఈ ప్రభువు ఈ వాక్యలని చిహ్న పరంగా చెప్పబడ్డా ప్రవచనాలని ఎట్లా అర్థం చేసుకోవాలనో ఒక విధానాన్ని నేర్పించండి అయితే ఆ నేర్పించిన విధానాన్ని కూడా మనము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఎనిమిదవ అష్టం నీవు చూసిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో పైకి వచ్చేటప్పుడు కాబట్టి మీరు అర్థం చేసుకోండి పదమూడు అదే అగాధ జలంలోకి వచ్చింది మృగం ఇవన్నీ అతికినట్లుగా అనిపిస్తాడు చూడండి ఇప్పుడు నీవు చూచిన ఆ మృగము ఒకప్పుడు ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చేటకును ఆరవ బూరలో సారీ ఐదవ బురలో నేను చూపించిన అగాధ జలంలోకి వెళ్ళి మిడతల దాండి పొగ పొగ వంటిది మిడతల దండు బయటికి రావడం ఆయనది కాబట్టి నీవు చూచిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చేటకును నాశనంకు పోగుటకును సిద్ధంగా ఉన్నది ఒకప్పుడు అది ఉండే ఇప్పుడు లేదు కానీ మళ్ళా తిరిగి అక్కడి నుంచి పైకి వస్తుంది ఈసారి నాశనానికి పోతుంది సిద్ధంగా ఉంది రెడీగా ఉంది బాగా అర్థం చేసుకోండి నాశనం పెరిడిషన్ ఇంగ్లీష్ లో పెరిడిషన్ అని ఉంది పదం చాలా పవర్ఫుల్ పదం ఇంగ్లీష్ లో ఇది శాశ్వతంగా నాశనానికి పోతుంది కాబట్టి ఏంది ఈ మృగం అంటే సర్పంలో కలిసిన గుంపు ఇది మతపరమైన జీవితం సర్పముల తేళ్లు కలిసిన గుంపు అది ఎక్కడి నుంచి వచ్చింది అగాధ జలంల నుంచి వచ్చింది అంటే ప్రజల మధ్య నుంచి బయటకు వచ్చింది దాని తర్వాత అది నాశనం అవుటకు సిద్ధంగా ఉందంట కాబట్టి బహు త్వరలో మనం చూస్తాము ఈ సర్పముల తేళ్ళు తెగవయబడి చస్తాయి శాశ్వతంగా నరకానికి పోతాయి వాటికి నువ్వు ఏం చెప్పినా వాక్యాలు వినవు నువ్వు వాళ్ళ కొరకు నీకు మిగిలేది నిరుత్సాహమే వాళ్ళ గురించి నేను బాహాటంగా ఇప్పుడు నేను చెప్పలేదు ఎన్నిసార్లు చూపించినా ఇప్పుడు ఇక రికార్డింగ్స్ నేను చెప్పలేనవి మీరే వెతుక్కోండి ఎవరు రెండు గుంపులు అనేది ఒకటేమో యాజకుల గుంపు ఒకటేమో పెద్దల గుంపు అంటే ఎల్డర్స్ అంటాం వీళ్ళని పవర్ఫుల్ ఫెలోస్ వీళ్ళంతా వీళ్ళు తీర్మానించుకుంటారు అన్నట్టు ఇప్పుడు అంటే అథారిటీ ఉన్న మనుషులు అన్నట్టు వీళ్ళందరూ ఉదాహరణకి ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఇస్కరియోత్ యుధ తేళ్లకి సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తాం ప్రధాన యాజకులు సర్పంలకు సాదృశంగా ఉన్నట్టు చూస్తాం వాళ్ళంతా బుసలు కొట్టే వాళ్ళు ఎప్పుడు చూసిన ఏమంటాం పాషం ఏమంటాం పాయిజన్ ఏమంటాం పాయిజనే తెలుగులో విషం విషము కక్కుతా ఉన్నారు ఎప్పుడు ఆయన మీద సర్పం లట్లుంటాయి కదా బుసలు కొడుతూ విషం కక్కేడి అన్నట్టు అవి తేళ్లు మటుకు అవి అవి కాటేస్తే మండుతా ఉంటాయి మంట ఉంటుంది సావరెవరు కానీ మంట ఉంటుంది కానీ మొన్న ఎవరు నాకు ఒక తేలు కరిస్తే కూడా చనిపోతారంట అంత పాయిజన్ ఉంటుందంట అది తేలు కాటు ఎట్లుంటుందంటే ఇట్లా మంట నరాలలో పరిగెత్తినట్లుంటుంది మంట అంత అంత భయంకరంగా ఉంటుంది తేలు కాబట్టి ఈశ్వర్ యోత్ యూధ తేలుకు ఎన్నిసార్లు చూపించిన గతంలో రికార్డింగ్స్ లో పక్క నుండి కాటేసేటోడిని తేలు అంటాను కాబట్టి ఈ చర్చలో ఉండే వాళ్ళే తేళ్లలాగా తయారవుతారు తర్వాత సర్పం మీకు చూపించిన వీళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు అని చెప్తుంది వాక్యం కాబట్టి వీటన్నిటికి సంబంధించిన నేను మరీ దీర్ఘంగా చూపిస్తాను ఇప్పుడు మటుకు ఈ ఇందులో మళ్ళా తొమ్మిదో వర్షంకి ఇందులో జ్ఞానం మనసు కనబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరి ఈ మృగమే ఏడు కొండలు ఎందుకంటే స్త్రీ కూర్చున్నదే మృగం మీద కదా ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చిన ఏడు కొండలు ఆమె కూర్చుందే మురుగము ఆ మురుగానికి ఏడు తలలు ఉన్నాయి పది కొమ్ములు ఉన్నాయి ఆమె కూర్చుంది మృగం మీద అయితే మళ్ళీ ఇక్కడేమో ఏడు కొండల మీద కూర్చున్నారని చెప్తుంది ఏడు కొండల మీద ఎవరన్నా స్త్రీ కూర్చుంటారా కాబట్టి ఈ అర్థం చేసుకోవడం కష్టమవుతుంది కదా అయితే దూత చెప్తుంటూ వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఎనిమిదో వర్షం నుంచి నీవు చూచుచున్న ఇప్పుడు నేను నీకు నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చటకును నాశనం పోటకును సిద్ధంగా ఉండదు భూనివాసులలో జగతుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండేను ఇప్పుడు లేదు అయితే ముందుకు సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడురు ఎందుకంటే వీళ్ళందరూ గొప్ప జన గురించి మాట్లాడబడుతుంది కానీ ఈ రెండు గుంపుల పేర్లు మటుకు జీవగ్రంథంలో వ్రాయబడలేదు అయితే వీళ్ళు తీర చూస్తే దేవుని సేవకులు దేవుని కొరకు సంఘం కొరకు ఇంత కానీ వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారంట వారి సహవాసంలో ఉన్న గొప్ప జన సమూహం ఆశ్చర్యంగా ఉంటది కదా అందరూ వీళ్ళు వీళ్ళంతా ఒకప్పుడు ఇంత గొప్ప భక్తులు వీళ్ళ ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగినాయి ఇంత సూచనలు జరిగినాయి వీళ్ళేంది చివరికి అక్రమం చేయవల్ల మీరు ఎవరో నాకు తెలియదంటే ఎట్లుంటే వాళ్ళ పరిస్థితి అది చూసి గొప్ప జన సమూహం అందరూ ఆశ్చర్యపోతున్నారట ఓ ఇంతకాలం నేను వీళ్ళ సహవాసంలో ఉన్నానా నా కానుకలన్నీ వీళ్ళకి ఇచ్చిననా అని దుఃఖపడతా వాళ్ళ ఆశ్చర్యపో కాబట్టి ఇక ఈ దూత ఇంకా వాటిని విశదీకరిస్తున్నాడు కాబట్టి దూత విశదీకరించింది నీకెందుకు అర్థం కాదు అంటే బాగా అర్థం చేసుకోండి పరలోకంలో ఉండే భాష వేరే భూలోకంలో ఉండే భాషలు వేరే పరలోకంలో అంటే మరి తెలుసు ఆకాశంలో మహాకాశంలో దాని పైన ఆకాశం ఎన్నో ఆకాశాలు కదా ఒక్కొక్క ఆకాశంలో కొన్ని రకాల భాషలు ఉంటాయి ఆ భాషలన్నీ నీకు ఎట్లా అర్థం చేసుకుంటో చెప్పు నీ కృపారులు ఉన్నప్పుడు భాషల వరం ఉన్నప్పుడు నీకు ఏ పర్లోకపు భాష దేవుడు అనుగ్రహించడం నీకు తెలియదు నువ్వు ఆ భాషలో ఎవరితో సంభాషిస్తున్నావో నీకు తెలియదు కొన్నిసార్లు నువ్వు దేవదత్తులతో మాట్లాడాల్సి వస్తుంది కొన్నిసార్లు నువ్వు ఆ ప్రపంచంలో అక్కడ కొంతమంది ఉంటారు వాచర్స్ ఆ వాచర్స్ తను మాట్లాల్సి వస్తూ ఉంటుంది ఏ వాచర్ దేనికి ఆయన కష్టపడి మనకు తెలియదు ఆయన దేనికి కాపలాగాస్తున్నా మనకు తెలియదు ఏ స్థలానికి కాపలాగాస్తున్నా తెలియదు అక్కడ మటుకు నిజ స్వరూపాలు ఉన్నాయి అక్కడ భూమి మీద కేవలం అన్ని నీడలే భూమే నీడ పర్లోకము నిజ స్వరూపం నీ శరీరం కూడా నీడనే కానీ నీ నిజ స్వరూపము పర్లోకంలో ఉంది అక్కడ నీకు సంపూర్ణమైన స్వస్థత ఉంది నువ్వు బహు హెల్తీగా అక్కడున్నావు కానీ ఇక్కడ నీ నేను రోగం పీడుస్తుంది నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు నీ స్వరూపాన్ని నిజ స్వరూపాన్ని పోయి ప్రార్థనలో నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలా వెళ్ళిపోయి నీ నిజ స్వరూపాన్ని చూసి అక్కడున్న హీలింగ్ను నువ్వు తెచ్చుకోవాలా ఆ నిజ నీలోకి రావాలా వస్తే నీకు కంప్లీట్ హీలింగ్ కలుగుతుంది అది ఎట్లా రావాలా ఇవే మనం నేర్చుకుంటున్నాం కొంత కాలం నుంచి ఎట్లా ఉచ్చరించాలా జీవము మరణము నీ నాలుక వశంలో ఉన్నాయి నువ్వు ఉచ్చరిస్తే నీకు జీవం వస్తుంది అనుకుంటే అట్లనే ఉంటావు నువ్వు నేను స్వస్థపరచబడినను నాకు సంపూర్ణమైన హీలింగ్ ఉంది అని అని మాట్లాడితే నీకు హీలింగ్ వస్తుంది నేను ఇంకా ఈ మంది వేసుకోవాలి ఆ మంది వేసుకోవాలి ఈ మంది నువ్వు అట్లనే ఉండిపోతావు రోగాలతో నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్ పోయి ప్రేయర్ చేయడానికి పోయింటి మేము అప్పటికి తొమ్మిది అయిపోయింది రాత్రి ఆమె బహు వేదనతో ఉంది ఆ నొప్పి ఎందుకంటే క్యాన్సర్ ఎట్లుంటుందంటే ఈ శరీరంలో ఉండే అవయవాలు దేనికి పడితే అది తినేస్తూ అది బ్యాక్టీరియా వైరస్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంటుంది తినుకుంటూ తినుకుంటూ అంటే క్యాన్సర్ అంటే ఏంటంటే కుళ్ళిపోవడం శరీరం నీ అవయవాలు కుళ్ళిపోతూ ఉంటాయి మీ దయంకరమైన వాసన ఉంటాయి ఆ స్మెల్ చనిపోయిన శవం ఎట్లా వాసన ఉంటుందో క్యాన్సర్ పుండ్లు వాసన ఉంటాయి భరించలేమన్నట్టు మనము అంటే మరణము స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు క్యాన్సర్ అంటేనే మరణం స్ప్రెడ్ కావడం మన మన భాషలో చెప్పాలంటే అప్పుడు నువ్వేం చేయాల నీ యొక్క నిజ స్వరూపం అక్కడ శ్వాస సంపూర్ణంగా హీల్డ్ అయి పరలోకంలో నువ్వు నీ నిజ స్వరూపం పోయి కలుసుకొని నీ యొక్క నిజ స్వరూపాన్ని తెచ్చుకోవాలి నీలోనికి అప్పుడు నీకు సంపూర్ణమైన హీలింగ్ అవుతుంది లేకపోతే నువ్వు జీవితాంతం మందుల మీద ఆధారపడతావు కాబట్టి చూడండి ఈ దూత వీటన్నిటినీ విశదీకరిస్తున్నాడు ఏమనంటే ఇందులో జ్ఞానం గల మనసు అలబడను ఇం అర్థం చేసుకో నేను చెప్తున్నా కానీ నీకు అర్థమవుతుందా అంటే దాన్ని ఒక తరానికి వచ్చినప్పుడు మరి కొందరు విశదీకరించి చెప్తంటారు అట్లా ఎందుకో ఎంతో మంది కామెటరీస్ రాశారు వీటి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క లాకా ఇది అవుతుంది కానీ అసలైనది అర్థం పరిశుదాత్మ నడిపింపు ఉంటే నువ్వు కామెటరీ ఇది ప్రభువాళ్ళం కలిగిందా లేదా ఇది ప్రగు చిత్తమా కాదా దీన్ని నేను విశదీకరించనా దీన్ని దీన్ని కాపీ చేయాలన్నా లేక నేను ఇంకేదైనా నేర్చుకోవాలా దేవుడు నాకు చూపించిన అని ప్రార్థన చేస్తావు కాబట్టి ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడలేదంటే సర్పం ప్రతిళ్ల పేర్లు ఇంకటి వాళ్ళకి ప్రభుని ధృవీకరించరు కాబట్టి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు శాశ్వతంగా నాశనానికి పోతారు అని వాక్యం చెప్పబడుతుంది వాళ్ళ అగాధాలకి రాంగ రాగానే పైకి శాశ్వతంగా నాశనానికి సిద్ధంగా ఉన్న కానీ ఈ స్ స్త్రీ గురించి విశదీకరిస్తున్నాడు పదవచంలో మరియు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేది ఒకడు ఉన్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండేవాళ్లను కాబట్టి ఏడుగురు రాజులు ఐదుగురు కూలిపోయినారు ఆరో వాడు ఉన్నాడు కడమవాడు అంటే ఏడోవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండేవాళ్ళను దాని తర్వాత ఏమవుతుంది ఏడు ఐదు కూలిపోయినారు అంటే ఆరో వాడు ఉన్నాడు మళ్ళా ఏడవ వాడు రావాల ఇంకా రాలేదు వాడు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండవలను అయితే ఆ ఏడవ వాడు తర్వాత ఏం జరుగుతుంది పదకొండవ వర్షంలో ఉండినది ఇప్పుడు లేదన్నది అయిన ఆ క్రూర ముఖము ఆ ఏడుగురితో పాటు ఒక్కడున్న ఉండి ఇది నాకు కష్టతరం అనిపిస్తుంది ఈ ఏడుగురు రాజులు మనకు తెలుసు రాజు యాజకుడు అంటే దేవుని సేవకులని కానీ వీళ్ళు ఎట్లా తయారైనారనేది ఇక్కడ చూపిస్తుంది నేను వీళ్ళు ఈ చిహ్నాలు మరీ విశేషంగా విశీకరించి చూపిస్తాం మీకు తర్వాత ఆ గురితో పాటు వాడు ఒకడైపోయినట్టు మృగం మనకు తెలుసు ఏడు సంఘాలు ప్రారం ఏడు సంఘాలు అన్ని చెడిపోయినట్టు మనం చూస్తాం చివరికి వచ్చేప్పటికీ ఒక్క సంఘం కూడా బాగలేకపోయింది చివరికి స్టార్టింగ్లో అన్ని బాగున్నాయి చివరికి వచ్చేప్పటికీ అన్ని చెడిపోయినాయి మొదటిది ఎఫ్ఎస్సి సంఘం కదా ఎఫ్ఎస్సి సంఘం మధ్యలో ఉన్న డేస్ ప్రభు ఓ రోజు నేను చూసినప్పుడు ఎక్కడైన దుఃఖం అనిపించింది నాకు ఆరంభంలో చర్చి ఆరంభంలో చర్చి మధ్యలో ఉన్నాడు అపష్టల బోధలో చివరి కాలంకి లవదీక్యాకి వచ్చేటప్పటికి చర్చి బయట ఉన్నాడు నువ్వు ఏం చేస్తున్నావు లోపల హలలియ పాటలు పాడుతున్నావు ప్రార్థనలు ఉంటున్నావు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నావు అద్భుతాలు చూస్తున్నావు అద్భుతాలు జరుగుతున్నాయి కార్యలు జరుగుతున్నాయి స్వస్థలు జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఏశ ఉన్నాడు అనుకుంటున్నావు కానీ ఏశ బయట తలుపు కొడుతున్నాడు మళ్ళీ లోపాలు ఎట్లా జరుగుతున్నాయి నీ నాన్న ప్రవచించలేదా నీ నాన్న రోగం స్వస్థపరచలేదా దయంలో వెళ్ళగొట్టలేదా అన్న గుంపులు లోపల నిర్వహించుకోవాలి ఇప్పుడు అవి ఎట్లా జరినే కార్యాలు కొంచెం నేను డైరెక్ట్గా చెప్పలేను ఇప్పుడు కాబట్టి ఈ ఇక్కడ మనం చూస్తున్నాం పదకొండో వర్షంలో ఈ క్రూర మృగము ఆ ఏడుగురుతో పాటు ఒక్కటై లోపల ఇంకా విశదీకరించాలన్నా సైతానుడు ఘట లోపల ఉన్నాడు నేను పెరగమా సంఘం గురించి మాట్లాడినప్పుడు చూపించిన పెరుగామా సంఘంలో వాడు స్థా నిలయం ఏర్పరచుకున్నాడు పెరుగామా చర్చిలో వాడు చర్చి మధ్యలో వాడిని స్థావ స్థావరం ఏర్పరచుకున్నట్టు సైతానుడు ఎంత ధైర్యం కావాల వానికి వాడు ఎంతగా మోసగించిండో చూడండి చర్చిని పెరగామా సంఘాన్ని వారిని సైతాన్ని ఓడగొట్టి దేవుడు హేళనాకై వాడిని అందరికీ ఎగ్జిబిట్ ఎగ్జిబిట్ చేసిండు ఎగ్జిబిషన్లో పెట్టినట్టు వాన్ని ఆ దిష్టి బొమ్మను పెట్టినట్లు సైతాన్ని ఓ పెట్టిన చూడు వీడని దీన్ని నేను ఓడగొట్టినాని చూపించింది అందరికీ కేన పాలు చేసింది అది గ్రహించలేదు చర్చి ఈ రోజుకి కూడా భయపడుతుంది నాకేమైపోతుందో నాకేమైపోతుందో అని భయపడుతుంది నా మీద మంత్రాలు చేస్తున్నారు ప్రజలని భయపడుతుంది కానీ ఈ సత్యం గ్రహించినప్పుడు నువ్వు ఎక్కడని ధైర్యం యుద్ధశూర్యం విను ధైర్యంగా ఉంటాను ఎందుకంటే వాడు ఓడిపోయిండు కానీ వాడు మోసగించి ఈ సంఘంతోడు ఒక భాగం అయిపోయి క్రూర ఆ ఏడుగురితో పాటు ఒక్కడైపోయింది అయ్యి ఎనిమిది బయటికి వస్తుంది చూడండి ఇది కష్టం చెప్పడం సమరస్థరితో మాట్లాడతాడు నేను ఎన్నిసార్లు చెప్పిన నిన్న దినంలో కూడా అక్కడ రెడ్డి కూడా మా ప్రాంతాల అజీస్ నగర్ ప్రాంతంలో చాలా జరిగిన ఎన్నో కుటుంబాలు దర్శించడం ఎంత మందికి ప్రేరేసం ఆడ పిచ్చి పిచ్చి భయంకరమైన రోగాలు అక్కడ నేను చూసిన నిన్న నాకే అర్థం కావట్లేదు ఆత్మలో ఆ యొక్క ములుగు ఆ అంత భయంకరంగానే రోగాలు ఏ మందులకి అవి స్పందిస్తునేవా రోగాలు ఏడు సంఘాలతో పాటు వీడు ఒక్కడైపోయిడు సైతానుడు గటసర్పం సర్పం ఎందుకంటే వాళ్ళ మధ్యల నుంచి వచ్చింది కదా అందుకే మీ మధ్య నుంచి అనేక అంతక్రీస్తులు బయలుదర్యరంటాడు వ్యూహాన పత్రికలో అయితే ఆ క్రూర ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒక్కడునై ఉండి తానే ఎనిమిదవ రాజ్ అగుచు నాశనకపోవును ఎందుకు అంటే ఈ ఎనిమిదవది వింతరకమైన జీవి వింతరకమైన మృగం అన్నీ కలిసిపోయినాయి అన్ని కలిసిపోయినాయి మహాబబులోను అందుకు ఆశ్చర్యంగా ఉంటుంది మిస్ట్రీ బైబులో ఉంది ఇంగ్లీష్లో మర్మం మర్మమయమైన బబులోను మర్మము మర్మమైన బబులోను కాబట్టి అది ఎనిమిదవది మర్మమయమైన బబులోను అది నాశనం కాబోతుంది త్వరలో అని చెప్తుంటూ పదకొండవ వర్షంలో చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారికి ఇది వరకు రాజ్యంను పొందలేని ఇది రాజ్యంను పొందలేదు గాని చూడండి వాళ్ళు రాజులు అంటున్నాడు గాని వాళ్ళకు రాజ్యమే లేదు కానీ ఒక్క గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుతూరు చూడండి ఆశ్చర్యం ఎందుకంటే ఈ రాజులు దాని సహవాసంలో ఉన్నారు సేవా జీవితం సాదృశ్యం దాని సహవాసంలో ఉన్నారు కాబట్టి దానితో పాటు వీళ్ళందరం నరకానబోతారు పదమూడవ విషంలో వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు దేవుడి నీకు ఇస్తే విజయమును తిరిగి వానికి అప్పగిస్తున్నావు వీరేం చేస్తారంట పద పద్నాలుగవ వీరు గొర్రపిల్లతో యుద్ధం చేతురు సైతానుడు ఆశ్చర్యం వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొరిపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజున ఉన్నందున తనతో కూడా ఉడిన వారు పిలువడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకం అయిన వారై ఉన్నందునను ఈ మూడు గుణగణ లక్ష నలభై మంది ఆయన ఆ రాజులను జయించెను మరియు ఆ నాతో ఇలాగే చెప్పాను ఆ వేశ్య కూర్చిన చోటుని చూచిన జలములు ప్రజలు చూడండి దూత విశదీకరిస్తు జలములు ప్రజలు జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల మృగమును చూచితివే వారు ఆ వేషని ద్వేషించి దానిని దిక్కులిని దానిగాను దిగంబరిగాను చేసి దాన్ని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివెద్దరు ఇది తీర్పు దేవుణ్ణి ఇంటి యొద్ కాలము వచ్చి ఉన్నది పదహార వచనం దానికి సంబంధించినది పేదరు చెప్పిన ప్రవచనం ఒకటే వ్యూహాను భక్తులు పదహారో వచనంలో చూపిస్తున్న ప్రవచనం ఒకటే అది బొద్దిగా కాల్చివేయబడబోతుంది దేవుని శిక్ష దేవుని ఉగ్రత దాని మీద రాబోతుంది తీర్పు దేవుని ఇంటి ఆరంభ కాలం వచ్చి ఉన్నది దాని ఈ లోకానికి దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారి తమ రాజ్యమును ఆ మృగమునకు తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్ళు ఆ మహా పట్టణమే అదే మహాబబులోని కాబట్టి ప్రతి దశలో దూత వాటిని విశదీకరిస్తాడు కానీ మన కాలానికి వచ్చేటప్పటికీ విశదీకరింపబడిన దాన్ని మళ్ళా తిరిగి విశదీకరించాల్సి వస్తుంది విశదీకరించిన విశదీకరించబడింది మళ్ళా తిరిగి విశదీకరించొస్తుంది తిరిగి విశదీకరించిన మళ్ళా తిరిగి తిరిగి విశదీకరించలు అప్పుడు కానీ మనుషులకు అర్థంగా అట్లా ఒకసారి ఒక బ్రదర్ అంటుంది ఇవన్నీ చెప్తున్నావు కానీ ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తాయి కానీ ఎట్లా అర్థం చేసుకున్నా అర్థం కావట్లేదు కొంచెం కొంచెం కాలమే స్టార్టింగ్లో కష్టమే ఎవరికైనా ఎందుకంటే నువ్వు ఇవి ఎక్కడ నేర్చుకోలేదు ఎక్కడ ఫస్ట్ టైం వింటే నువ్వు నువ్వు లైఫ్లో కావట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది ఆయన నీ మైండ్లో కూర్చోవు ఇవి అర్థం కావాలంటే కూడా ఆ యొక్క నడిపింపులకు రావాల సాధన కష్టపడడం నేర్చుకోవాలా ప్రయాసపడడం నేర్చుకోవాలా అప్పుడు కానీ వీటిని నువ్వు అర్థం చేసుకోవలేవు అని వాటిని స్వీకరించలేదు కాబట్టి వీటన్నిటికి సంబంధించిన సూచనలు మనము అర్థం చేసుకోవాలంటే ఒక విషయం చూడండి ప్రటన గ్రంథంలో దీనికి ఆపోజిట్ అంటే ప్రటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో మనం చూసినట్లు అదొకప్పుడుండే ఇప్పుడు లేదు అదొక ఒకప్పుడుండే ఆ ఇప్పుడు లేదు కానీ అప్పుడు తిరిగి రానే ఉన్నది వచ్చినప్పుడు నాశనానికి పోతుంది అంటాడు కానీ అదే విధానంగా ప్రభు గురించి మాట్లాడేటప్పుడు యోహాన్ శివార్త ఎవరైనా మన ప్రటం గంధం ఎవరైనా చదవండి ప్రటం గంధం మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో మనము చూస్తాం ఇది ప్రభుకు సంబంధించిన విషయం ఇది ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రట గంధంలో మొదటి అధ్యాయము నాలుగవ వచనం యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యకా భవిష్కాత కాలంలో ఉన్న వాణి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును ఊపసులకు అధిపతినైన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఇక్కడ మన ప్రభు గురించి మాట్లాడుతుండూ ఏంటంటే ఈ మృగం ఒక అప్పుడుండే ఇప్పుడు లేదు అది రాబోతుంది కానీ మన ప్రభు అట్లా కాదు ఆయన ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఉన్నాడు ఇక మీదు ఉండబోతున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి సైతనుడు ఒకప్పుడు ఉండే ఇప్పుడు పడివే పడ్డాడు వాడు మళ్ళా కింది నుంచి పైకి వస్తున్నాడు అగాధ అగాధంలో నుంచి వాడు బయటికి వస్తున్నాడు వాడు వచ్చినప్పుడు శాశ్వతంగా వాడు నరకానికి పోతాడు అన్న విషయాన్ని ప్రభు అక్కడ మనకి చూపిస్తుండే వాక్యాలు కాబట్టి జేమ్స్ నంబర్స్ నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నాను కానీ ఒకసారి చూడండి ఏది బయటకు వస్తుంది ఏది బయటికి ఏది దేన్ని ఏమి ఒరింగి వేస్తుంది అనేది ఏషా గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం ఒకసారి మనం చూడండి ఏసా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను క్లాస్ క్లోజ్ చేస్తే వాక్యాన్ని ఏషా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది చూడండి అది భక్తిహీనత అగ్ని వలె అది గచ్చ పొదలను బలు రకసి రక్కసి చెట్లను కాల్చి వేసి కాల్చి అడవి పొదలలో రాజులను అవి దట్టమైన పొగ వలె పైకి ఎగురును పైకి ఎక్కి వస్తున్నాయి అది విషయాన్ని చూపిస్తుంది ఇక్కడ ఈ భక్తిహీనత ఎట్లా మండుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు భక్తిహీనత మండి మండి ఏం చేస్తుంది గొప్ప జనం మీద పడుతుంది దాని తర్వాత ఏం చేస్తుంది అది పోయి బలురక్కసి చెట్లను గచ్చ పొదలను బ్రయర్స్ అండ్ థాన్స్ అంటాం ఇంగ్లీష్లో బ్రయర్స్ అంటే గచ్చ పొదలు థాన్స్ అంటే బలు రక్కసి చెట్లు గచ్చ పొదలు అంటే సర్పంలకు సాదృశ్యము అదే పొదలలో ఇరుకుంటాయి సర్పాలు దాసుకొని ఉంటాయి థాన్స్ అంటే ముళ్ళు కాబట్టి తేళ్ళకి సాదృశ్యం ఇవి ఈ రెండు గుంపులని ఈ అగ్ని కాల్చి వేస్తుంది అది ఆడువి అడవిని కూడా కాల్చి వేస్తుంది అని చెప్తున్నాడు అంటే గొప్ప జనం అందరూ ఈ శిక్షకి అప్పుడు ఆ యొక్క పొగ ఎట్లా లేస్తుందంట పైకి లేస్తుందంట ఆ విషయాన్ని ఇప్పుడు మనకు మాట్లాడుతుంటే నేను ఐదవ బూరలో ఐదవ బూర తీర్పులో ఇవన్నీ నేను చూపించిన గతంలో చాలా సంవత్సరాల అప్పటి నుంచి ఇది వెంటాడుతుంది మనల్ని తిరిగి ఒకసారి మళ్ళా సైకిల్ లాగా బయటకు వచ్చింది మన దగ్గరికి ప్రకటన గ్రంథం చూడోసారి నేను గతలో చూపించిన వాక్యం ఇది తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం అతడు అగాధం అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి లేచు పొగ పొగ ఆ అగాధములో నుండి లేచెను ఇది ఐదవ దూత కదా ఐదవ దూత బూర ఊదినప్పుడు జరిగినది ఇది ఐదవ దూత బూర వదినప్పుడు తేలన్నీ బయటకు వస్తాయి ఆరవ దూత బూర ఉదినప్పుడు సర్పములు బయటకు వస్తాయి సర్పం ఏం చేస్తుంది గొప్ప జన సమూహాన్ని చంపుతది దాని కాటు పాయిజన్ కాబట్టి ఆ పాయిజన్కి అందరు చనిపోతారు మనం చూస్తాం మోసే కాలంలో జరిగింది ఇది సర్పంలో విష సర్పంలో వచ్చి వాళ్ళని చాలా మంది చనిపోయినారు ఆ ఇది ఇది రెండోసారి ప్రపంచాత్మకంగా జరగబోతుంది అయితే ఐదవ దూత బూర ఊతినప్పుడు ఆకాశం ఆకాశం నుండి పడిపోయింది అది ఒకప్పుడు ఉండే కింద పడిపోయింది అగాధంలోకి పడిపోయింది అక్కడి నుంచి వాడు బయటికి వస్తుంది ఇప్పుడు రెండో వర్షంలో అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటిది పొగ లేస్తుంది బయటికి పొగ వంటిది పొగ వంటి పొగ కానీ పొగగాదది ఆ అగాధంలోని లేచను అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున్న చీకటి కమ్మెను ఇవన్నీ చూపించిన సూర్యుడు అన్నప్పుడు తేలక సాదృశ్యము దాని తర్వాత ఈ లోకంలో గొప్ప జన సమూహము అందరికీ చీకటి కమ్ముతుంది చీకటి కమ్మడం అంటే వాళ్ళందరూ శ్రమల పాలే మరణిస్తారు శ్రమల గుండా వెళ్తారు అన్న విషయం మూడో వర్షాల ఆ పొగల నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఉండేను కాబట్టి ఈ మిడతళ్ళు సాదృశ్యం కాబట్టి తేళ్ల చెప్పడం కొరకు ఇన్ని చిహ్నాలు దేవుడు చెప్పించండు ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరు ఆ రీతిగా కాబట్టి తేళ్లకు బలం ఉన్నట్టు ఈ మిడతలకు బలం ఇచ్చిండి దాని తర్వాత మరియు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డి కను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షం కనె హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను ఇవన్నీ నేను చూపించిన గతంలో దేవుడే వీటికి ఆజ్ఞ ఇచ్చిండు వీరు నా యొక్క సాధకాలు సాధనాలు నా పని పనివారు వీళ్ళు ఇవన్నీ ఈ గుంపులు మతపరమైన గుంపులు దేవుని పని నెరవేరుస్తారు అందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవుని సేవనే చేస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు సైతాను సేవ చేస్తున్నారని వాళ్ళకి తెలియదు ఒకసారి చూడండి వారన్నా వ్యూహాన్సు పదహారవ అధ్యాయము రెండవ వచనం వారు మిమ్మును సమాజ మంద్రములలో నుండి వెలువేతురు మిమ్మల్ని చంపు పతి వాడు చంపు పతి తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది కాబట్టి మిమ్మల్ని చంపే చంపు చంపువారు అంటే మిమ్మల్ని అంటున్నాడు యశ్వరాబే మాట్లాడుతుంది తన నోట్లో చూస్తున్న మాట అది మిమ్మల్ని చంపే వాళ్ళు ఎవరంట వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారనుకుంటారంట కానీ వాళ్ళు కాదని చెప్తుంది అది వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు ఎవరు నేను చూపించిన మత మత మార్కు సువార్త మూడవ అధ్యాయంలో వాళ్ళు చేస్తుంది వాళ్ళు దేవుని దేవుని పని దయ్యానికి అప్పజెప్తున్నారు దయ్యంలో పని దేవునికి అప్పగిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళకి తెలియదు ఏది దేవుని కార్యము ఏది సైతాని కార్యం కూడా అట్లా తయారైపోతారు అన్నట్టు ఎండ్ యుగ ఈ బహులోని గుంపులు కాబట్టి మనకి ఆ గుంపులతో ఏ సహవాసం లేదు వాటి నుంచి మనం బయటకు వచ్చేసినాం కానీ మనకు ఉన్నది ఒక బాధ్యత ఆ బాధ్యత కొరికే మనం ఇక్కడ ప్రయాసపడుతున్నాం మొదటి రెండు గుంపులు తెగవేయబడి చతురు మూడవ గుంపు అగ్నిలో నుండి బయటికి తీసుకొస్తా అంటాడు బంగారంను అగ్నిలో నుండి బంగారంను తీసుకు తెచ్చినట్టు వెండి నేను వారిని అందరినీ ఆ భయంకరమైన శ్రమల నుంచి బయటికి తీసుకొని వస్తా అందరూ హతసాక్షులు అవుతారు ఒక్కరు కూడా మిగిలర్ కంప్లీట్ చర్చ సిస్టమ్ మతపరమైన చర్చ్ ఇట్లా పనిషింగ్ పనిష్ అయిన శిక్ష అట్లా ఉంటుందని చెప్తుంది వాక్యం అందరు హత సాక్షులై అందరూ అప్పుడు వల మెడల మీద కథలు ఉన్నప్పుడు అప్పుడు జీవు సమర్పించుకొని ప్రభు మమ్మల్ని క్షమించిన మేము తప్పు చేసినామని అప్పుడు పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుస్తూ వాళ్ళ ప్రాణాలు విడిచేస్తున్నారు దాని తర్వాత అప్పుడు ప్రభు సన్నిధికి వస్తున్నారు విందులో పాల్పొనడానికి వీళ్ళందరూ ఎవరు మీకే తెలుసు వీళ్ళందరూ మహాశ్రమలలో గొర్రపిల రక్తంలో వస్త్రంలు ఉత్తుకొని వచ్చిన వారు అందరు హలలిగా పాటలు పాడుతున్నారు అప్పుడు అసలైన పాటలు అంతవరకు ఎంటర్టైన్మెంట్ పాటలు అప్పుడు శ్రమలు పాడై మరణించి ప్రభు సన్నిధికి వచ్చి అసలైన పాటలు ఈ లోకంలో వాళ్ళు పాడతలేదు అసలైన పాట కాబట్టి ఈ తేళ్లు ఈ ఏ రూతికి ఐదవ బూరకి తేళ్లు బయటకు వచ్చినాయో అంటే ప్రపంచమంతటా ఈ యొక్క తేళ్లు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఇదేంటంటే ఓ రకమైన గవర్నమెంట్ సిస్టమ్కి కూడా సాదృశ్యం అని నేను చూపించిన గతంలో ఎందుకంటే ఇస్కర్ యోత్ యోధ ఏం చేసిండు దేవుని ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవాడు దేవుని సంఘంలో ఉన్నవాడు కదా పన్నెండు మందికి చర్చే కదా ఏసు శరీరమే కదా పన్నెండు మంది ఆయన శరీరకంలో పాల్పొందే వాళ్ళే కదా ఆయన శరీరంలో ఉండి కూడా ఆయనకి వ్యతిరేకంగా తయారైనాడు ఇస్కర్ యోత్ కాబట్టి ఆయన తేలకి సాదృశ్యం ఆ ముద్దు ఆయన పెట్టిన చివరి ముద్దు కాటుకు సాదృశ్యం చూపించిన నేను గతంలో అదే తిరిగి నెరవేరుతుంది యూదా సైకిల్ అన్న మనం జూడా సైకిల్ అన్నం మనం తిరిగి తిరిగి నెరవేరుతుంది నీ పక్కన ఉన్నవాడు నీకు కాటేస్తాడు ఎంతోమంది ఇష్కర్ యోత్ మన మధ్యలో అని చూపించిన గతంలో వాక్యం ఇవన్నీ వాటిని సూచిస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు ఇష్కర్యోత్ యూధ పని స్టార్ట్ అయిపోయింది ప్రపంచం గొప్ప జన వాడు అప్పగిస్తూ ఉంటాడు మరణానికి ఏస్లో ఎట్లా అప్పగించాడో తేలికి ఇస్కర్ యోత్ యూధ పోయి తేల్ తేల్ లాంటి వాడు ఆ యొక్క ప్రధాన యాజకులు సర్పంలోకి సాదృష్టం సర్ప సంతానమా అన్నాడు యూహాను భక్తుడు బాప్తిజం ఇచ్చి యూహాన్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అన్నాడు ఇంకా మరీ కఠినం అది వైపర్స్ ఆ సర్ప సంతానం మీరు అన్నాడు పట్టుకొని అంత ధైర్యంగా ఇవ్వడం చెప్పాలడు ఈరోజు ఈరోజు మనుషుని మనుషి మనుషులని ఆకట్టుకొనిలాగన వాక్యాలు చెప్తున్నాడు కానీ వాళ్ళ హృదయాలు కఠినంగా నొచ్చుకొనిలాగిన ఎవరు చెప్తలేరు వాక్యాలు ఎవర చెప్పలేరు కూడా నాకు తెలుసు ఎందుకంటే కానుకలు రావు అందుకు సత్యం ని అన్వేషించారు దాన్ని ప్రకటించారు తెలిసినా నూరు మూసుకొని ఉంటారు నేను టెస్ట్ కూడా చేసిన గతంలో కొంతమంది పాస్థ ఈ వాక్యం ఏం చెప్తుంది వినంటే అర్థం చేసుకొని కూడా అర్థం కానట్టు ప్రవర్తించారు మత వారు ఇరవై అధ్యయంలో చూపించిన నేను ఎవరు ఎవరు విడబడింటారు అరే రే అన్నారు సమాధానం అంటే ఈ యుగ అట్లా పట్టిందన్నారు అరే ఇది కరెక్ట్ కదా నువ్వు చెప్పింది అన్నారు మళ్ళా మర్చిపోయినారు మళ్ళా ప్రార్థన చేస్తేప్పుడు మమ్మల్ని ఎతబడే సంఘానికి సిధపరచ ప్రభు ప్రార్థన చేశారు ఆ దేవత వారికి ఎందుకంటే దాని మద్యంలో దాని మద్యంతో మత్తులైనరు వీళ్ళు కాబట్టి దాని మ్యూజికే పాడతారు దాని పాటలే వాడతారు దాని డ్యాన్సే చేస్తారు దాని మ్యూజికే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు ఘట యొక్క మ్యూజిక్ మనకు తెలుసు ఘట మ్యూజిక్ ఏంది అనేది వాడు వాడు మనల్ని ముట్టలేడానికి కూడా తెలుసు ఎందుకంటే మనం ముద్రించబడ్డాం సీల్ చేయబడ్డాం విమోచన దినం వరకు మనం సీల్ చేయబడ్డాం కాబట్టి వాడు మనల్ని ముట్టలేడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను వచ్చే వారం చూపించబోతున్న ఈ అగాధం నుంచి వచ్చిన కొలిమిల నుంచి వచ్చిన ఈ మెడతలు గొప్ప జనం మీదకి పోయి వాళ్ళని వేదన పెడతారు ఎంతకాలం వేదన పెడతారు అవన్నీ నేను గతంలో చూపించిన పదమూడవ దేవంలో అవన్నీ నేను తిరిగి చూపిస్తాను దాని తర్వాత ఈశావుకి సంబంధించింది మరి కొంచెం దీర్ఘంగా చూపిస్తాను శాశ్వతంగా ఎట్లా అది నరకానికి పోతుంది దాన్ని ఎట్లా దేవుడు శాశ్వతంగా నాశనం చేయబోతున్నాడు అదే మనం ఇందాక చేసినాం ఈ స్త్రీ శాశ్వత నాశనానికి పోతుంది మృగంతో పాటు కాబట్టి దాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతారని ఆశ్చర్యపోతారు భూ ఆశ్చర్యపోతారు భూరాజులు ఆశ్చర్యపోతారు ఇంతగా ప్రయాసపడి దీన్ని మేము కట్టుకున్నమే నాశమైపోయిందా ఈరోజు కావట్లేదా చర్చలు కూలిపోతే బాధపడతలేదా మనుషులు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు పెట్టి కట్టినాం బ్రదర్ ఈ చర్చలు ఎన్ని పర్మిషన్స్ ఎన్ని పైసలు పెట్టినామో లక్ష లక్షలు పైసలు పెట్టి పర్మిషన్ తెచ్చుకొని ఎంతోమంది కానుకలు తీసుకొచ్చి దీన్ని కట్టినాం బ్రదర్ అందరి కానుకలు బూడదల పోషిన బూడిదల పోషిన పన్నీరు అయిపోయింది అందరి కానుకలు బూడిదల పోషిన పన్నీర్ అయిపోయింది అది ప్రభు మనం బిల్డింగ్స్ మీద డబ్బులు వేస్ట్ చేయకనే చాలామంది అంటారు బ్రదర్ మాకేమన్నా బిల్డింగ్కి డొనేషన్ చేయండి బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ మాకు సీలింగ్ పోయింది బ్రదర్ రేకులు కారుతున్నాయి బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ నేను తప్పక ప్రార్థిస్తానని ప్రార్థిస్తా కానీ వాళ్ళ హృదయము మన ప్రార్థన గురించి కాదు వారి హృదయం మన దగ్గరికి వెళ్ళిన డబ్బులు ఆశించడం కోరికి అడుగుతున్నా వేసదారన్న డైరెక్ట్ అడగలేరు కదా డైరెక్ట్ కదా మనం ముందే చెప్తాం మా పరిచర్య మేము మా ఎవరి మీద ఆధారపడము ఎవరికి భార్య బారంగా ఉండం మా పరిచర్య మేమే కష్టపడి మేమే సంపాదించుకొని మా సంపాదన నుంచి కొంత డబ్బు తీసి మేము ఇట్లా సేవ చేస్తున్నాం ఇంతవరకు మేము ఎవరిని ఒక పైస అడగలేదు ఎవరిని మేము కోరుకోని నోరు కూడా అడగలేదు ఇంతవరకు మా పరిచర్యలో మా సొంత డబ్బుతోనే మేము సేవ చేసుకుంటాం తర్వాత మా పీలుపు ఏంటంటే మనుషుల కొరకు మనుషుల రక్షణలు నడిపించడం కొరికే మేము డబ్బులు ఖర్చు పెడతాం కానీ బిల్డింగ్స్ మీద మేము డబ్బులు ఖర్చు పెట్టామని స్ట్రైట్లీ ముందే చెప్పేస్తాం అయినా కానీ వాళ్ళు అట్లా ప్రార్థించే ప్రార్థించామని చెప్తారు ప్రార్థిస్తాం ప్రభు వీరికి వీరి మందిరాన్ని మరమ్మతు చేయడానికి డబ్బులు సేపడండి రిపేర్ చేసుకోవడానికి సహాయపడండి ప్రభావను ప్రార్థిస్తాం కానీ మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వం ఎందుకంటే అవి బూడుదల పోసిన పన్నిరైతాయి ఎంతోమంది కష్టపడి ఆసక్తితో ప్రభు సన్నిధికి కానుకలు తీసుకొస్తే నువ్వు ఆ కానుకలని మట్టి పాలు చేస్తున్నావు మనుషుల పాలు చేయాలను దుఃఖంలో ఉన్నవాడిని ఆదరించడానికి ఆకలితున్న తీర్పు ఆకలి తీర్చడానికి రోగగా ఉన్న రూపకంగా కుటుంబము ఆధారపడలాగున్న భర్త వారికి తండ్రి వారికి సహాయపడల కాని కానుకలు మాలకీకనందన చెప్పబడ్డట్లు నువ్వు బిల్డింగ్స్ మీద డబ్బులు పెట్టేసి డెకరేషన్స్ మీద మ్యూజిక్ సిస్టమ్స్ మీద స్పీకర్స్ మీద పెట్టి అంత వృధా చేసేసినావు ఖమ్మం దిక్కు అక్కడ గురించి పోతే మొత్తము రెండు అంతస్తుల ఎత్తుకి ఆ ఫ్లడ్ వచ్చి వాటర్ వచ్చి మొత్తం అన్ని కొట్టుకపోయినాయి చర్చలో ఉండేవి చర్చలు చర్చలే కొట్టకపోయినాయి చర్చలో ఉండే స్పీకర్ బాక్సులు అన్ని మొత్తం కొట్టకపోయినాయి ఇవన్నీ చిహ్నాలు ప్రభు మనకి చూపిస్తూ ఉంటాడు అయినా కానీ వీటిని గ్రహించలేని స్థితిలో ఉంది బబులోని ఈరోజు కాబట్టి వీటిని గ్రహించిన నువ్వు నీ ప్రార్థన ఏ రీతిగా చేస్తావో అది నీకే అప్ప చెప్తున్నాను మూలుగుళ్లతోని ప్రార్థన చేయగలవా అదొక భాష మూలుగు అనేది ఒక భాష ఇంతవరకు మనం నేనైతే మన గుంపుల మన గ్రూప్స్లలో ఆ భాష ఎందుకంటే లాజర్ చనిపోయినప్పుడు మన ప్రభు మూలుగులలో ప్రార్థించాడు నేను ఇప్పుడు అవి చెప్పను ఇక్కడ వెళ్ళిపోతుంది వాక్యం కాబట్టి ఈ యొక్క స్త్రీ ఈ యొక్క మృగానికి సంబంధించిన విషయాలు మరికొన్ని నేను వచ్చే వారం చూపిస్తాను ఈ ఏడు తలలు అన్న విషయం నుంచి మరి దీర్ఘంగా నేను చివర నుంచి నేను చూపిస్తాను చాలా డీటెయిల్డ్గా వెళ్ళిపోతాం మనము అటువంటి కృపారి ప్రభు మన అనుగరించడానికి ప్రార్థిస్తాం పరసో తెరప తండ్రి మీకు వదలాలనైనా మహోన్నతి ఓ ప్రభుగా ఓ సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం మీలో ఉంది నైనా అది మీరు మాకు ఇస్తా అన్నారు ఈరోజు మాకు అనుగరించినందుకు మీకు ఎంతో వదలాలనైనా ముఖ్యంగా తండ్రి ప్రటాన గ్రంథం ఉన్న ఆ సంబంధించిన విషయాలు ఆస్తుకి సంబంధించిన విషయాలు అమృగం యొక్క తలలు కొమ్ములు అవన్నీ మీ దూత ద్వారా విశదీకరించినారు అయినా కానీ మా కాలానికి అవి ఎట్లా వర్తిస్తే అర్థం కాని స్థితిలో మీరే మీ యొక్క పరుశురాత్మ ద్వారా వాటిని మాకు బయలుపరచడం మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఇవి మేము త్వరగా ముగించుకోవాలా మేము విజృంభించి యుద్ధం ప్రకటించాలా దుష్ట మీద రోగాల మీద మేము యుద్ధాలు ప్రకటించాలా క్యాన్సర్ మీద మేము యుద్ధాలు ప్రకటించాలా ప్రభు అవునైనా మా చేతులకు నేర్పండి ఎట్లా చేయాలా వాటి మీద వాటికి వ్యతిరేకంగా మేము ఎట్లా యుద్ధం జలం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం నైనా ఓ ప్రభావ మేము సిద్ధంగా ఉన్నాం నైనా నడిపించండి మమ్మల్ని కృపగలు తండ్రి ఎంతమంది వివేదనలతో ఎంతమంది రోగాలతో బాధపడుతుండగా మేము నిశ్శాత స్థితిలో ఉన్నాం అయినా రెస్టరేషన్ దయచేయండి హీలింగ్ గిఫ్ట్స్ ఒకప్పుడు ఉండి అవన్నీ తిరిగి నప్పించమని ప్రార్థిస్తుంది ఇందు నిమిత్త మేము నడిపిస్తుంటాం మమ్మల్ని ఈ రీతిగా నడిపించమని దాన్ని మేము ప్రశ్నిస్తలేం ప్రభావ కానీ దాన్ని గ్రహించి మిమ్మల్ని మహిపరచలాగానే ముందు పొలాగానే సహాయపడండి రాత్రి మాకు మంచి ధర దాంట్ వేకుని వెళ్ళేసి మనం స్థుతించినాన్ని సేపడామని యేసు క్రీస్తు పరుషుధనాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన కామెంట్ ప్రైజ్లో ఉన్నా అందరికీ